దేవముని పూజిత సిద్దమంత్రం దారిద్ర్యుఃఖ భవరాగ వినాశ మంత్రంహర గురు అత్యంత అద్భుతమైన గురుగీత దాని విశిష్టతను ఈ ఒక్క శ్లోకంలో మనం తెలుసుకోవచ్చు జగద్గురువు సత్యసాయి భగవానుని తొంభైవ జన్మదినోత్సవ వేడుకలు పురస్కరించుకుని గురుపౌర్ణమి పర్వదినాన్ని మొదలుకొని ప్రతి గురువారం గురుగీతను స్వామి దివ్య చరణాల చెంత సమర్పిస్తూ శ్రీ చల్లారామఫణిగారు మన శ్రోతలందరికీ గురుగీతలోని శ్లోకాలు తాత్పర్య సహితంగా అందించిత్వంతో అన్వయించి అందిస్తారు సమర్పించే వినండి గురుదేవో గురు సాక్షా బ్రహ్మ తస్మై శ్రీ గు చిన్నప్పటి నుంచి బాల్యం నుంచి కూడా మనకి ఈ స్తోత్రం ఈ గురు స్తోత్రం అందరికి తెలుసు సాక్షాత్తు గురువే పరబ్రహ్మ గురు బ్రహ్మ రూపజాను శివకా స్వరూపమాను కవి గురు బ్రహ్మ రూపమనుకో శివుని స్వరూపమనుకో ఆ యొక్క భావాన్ని ఇక్కడ సాక్షాత్తు సదాశివుడు ఇలా చెప్తున్నారు అచింత్యా వ్యక్త రూపాయ నిర్గుణాయ గుణాత్మనే సమస్త జగదాధార మూర్తే బ్రహ్మణే నమ పరబ్రహ్మ స్వరూపమైన గురుమూర్తి స్వరూపం ఏ విధంగా ఉందో ఈ శ్లోకంలో పరమశివులు పార్వతికి చెబుతున్నారు అది అనూహ్యమైనది ఊహింపలేనంత అద్భుతమైన ఆనంద స్వరూపం చింతించడానికి సాధ్యం కానిది చింత చింతన చింతన చేయడానికి ఏ విధంగా ఉంటుందో ఊహించడానికి కూడా సాధ్యం కానంత అవ్యక్తమైనది అంటే స్థూల రూపంగా ప్రకటమై ఉండదు ఇంద్రియాలకి గోచరింపదు ఎంతో గుహ్యమైనది సూక్ష్మాతి సూక్ష్మమైనది మీ గురువు గారా నాకు పరిచయం అండి నాకు బాగా తెలుసు ఫలానా స్వామి తెలుసు బాగా తెలిసిన సత్యసాయి నాకు తెలియపడి నాకు బాగా తెలుసు అండి ఏంటి పరిచయం అంటే మనకు వ్యక్తిగత పరిచయాలు అది స్నేహం కాదు అతీతమైన పరబ్రహ్మ స్వరూపాన్ని మనం అవగాహన చేసుకోవడానికి నిర్గుణ స్వరూపం సగుణ స్వరూపమై మన ముందు దర్శనమిచ్చినప్పుడు ఎంతటి అద్భుతమైన భావనలు మనలో కలుగుతాయో అటువంటి గురు గురుబ్రహ్మ స్వరూపానికి సమస్త లోకానికి ఆధారమై ఉన్న గురుస్వరూపానికి పరబ్రహ్మ స్వరూపానికి ఆ గురుదేవుని చరణాన మనస్ఫూర్తిగా త్రికరణ శుద్దిగా నమస్కారాలు తెలియజేస్తున్నాను నమస్కారం అంటే మంగళస్వరూపమైన గురుదేవునికి నమస్కారం అంటూ ఈ శ్లోకంలో సాక్షాత్తు సదాశివుడు గుత్వాన్ని గు్రహ్మ స్వరూపాన్ని వివరిస్తూ చెప్పారుషి సౌనకాది మహామునులు అడుగుతున్నారు వేదాలు ఆగమల్ని పూర్తిగా ఆకళింపు చేసుకున్న ఓ సూత ఋషివర్యణ్య సమస్త మాయా మాలిన్యాల్ని నిశ్శేషంగా ఎటువంటి మాయని కూడా మాయలో కూడా మనం బంధితులు కాకుండా మనం చిక్కుకోకుండా చేసే ఆ గురుస్వరూపాన్ని గురుతత్వాన్ని మాకు తెలియజేయండి ఋషివర్య అని సౌనకాది మహర్షులు సకల పురాణ ప్రవక్త అన్ని పురాణాలు ఆయన్నోట్లోంచే వచ్చాయి అంతటి మహానుభావుడు సూత మహర్షి ఆయన ఆయన్ని ఎంతో దయతో వీళ్ళు అడిగితే ఆయన మరింత దయతో వీళ్ళకి గురుగీతని చెప్తున్నారు శ్రవణ మాత్రేణుఖాద్చ్యార్గేణ మునయ సర్వజ్ఞత్వం ప్రపేదిరే ్రాన్ని శ్రవణం చేసినంత మాత్రం అంటే విన్నంత మాత్రాన్నే సమస్త ప్రాణులు దుఃఖం నుంచి బయటపడతాయి గురువు ఒక స్వరూపంగా మన ముందు ఉన్నప్పుడు ఆయనకి మన కష్టాలు చెప్పుకోవాలనిపిస్తుంది దేవుడైతే మనకు కనిపించిన కష్టం ఆయన పటంలో ఉంటాడు కాని ఆ పటం ముందుకెళ్ళి మనం భక్తితో శ్రద్దతో విశ్వాసంతో మన కష్టాలు చెప్పుకున్నా తీరాయని చెప్పి ఎందరో భక్తులు చెప్తూ ఉంటారు చెప్పుకుంటూ ఉంటారు కాని సాక్షాత్తు స్వామి సద్గురు స్వరూపమై మన ముందు తిరుగుతూ ఉంటే మనకు తెలుసు స్వామికి అందరు చాలా మంది ఆయన వాళ్ళ కోరికలు సంకల్పాలని రాసిస్తుంటారు కదా ముందు ముందుకి దూకి వాళ్ల సంకల్పాలు మా కోరికలు తీర్చడం స్వామి కష్టాలు అన్ని రాసి స్వామి వారికి ఇస్తూ ఉంటారు అవి స్వామి తీసుకోగానే అవి తీరిపోయినంత సంతోషం కలుగుతుంది వాళ్ళకి స్వామి ఏనాడో కూడా అవి తెరిచి చూస్తారు ప్రత్యక్షంగా చదువుతారు కానీ స్వామికి ముందే తెలుసు వాళ్ళు ఏం రాశారో ఏమిటో అందులో ఏ ఉన్నాయో వాళ్ల స్వామికి పూర్తిగా తెలుసు ఏ క్షణానైతే ఆ లేఖని స్వామి అలా స్పర్శించారో స్పృశించారో తక్షణం వాళ్ల కష్టాలన్నీ పోయిన అనుభూతి ఆ భక్తులకు కలుగుతుంది ఏ మార్గంతో మునులందరూ సర్వజ్ఞత్వాన్ని బడశారో ఎటువంటి సర్వజ్ఞత్వం సర్వస్వం తెలిసిపోయిన అనుభూతి సాక్షాత్తు మునులకు కూడా కలిగిందో జీవుడు బ్రహ్మత్వాన్ని పొందుతున్నాడో దేనిని పొందితే నరుడు సంసార బంధనం బంధనంలో మళ్లీ చిక్కుకోడో అటువంటి గురు తత్వాన్ని మాకు చెప్పండి స్వామీ సూత మహర్షి అని చెప్పి ఈ మునులు ఆయన అడుగుతున్నారు ఎంతో రహస్యమైనది ఇది పబ్లిక్ అందరికి పబ్లిక్ లో నిలబడి చెప్పేంత విషయం కాదు ఎంతో రహస్యమైన గురు తత్వ రహస్యమైనది గుహ్యా చాలా తీవ్రమైన రహస్యం ఎవరికి పబ్లిక్ లో చెప్పకూడని రహస్యం ఆ రహస్యం మీకు తెలుసు మేము కూడా ఋషులం మా ద్వారా ప్రపంచానికి తెలియపరచేలా తెలిసేలా మీ అద్భుతమైన వాక్యాల్లో మీ వాక్కుతో మాకు చెప్తే ఎంతో సంతోషిస్తాం చెప్పండి స్వామి వేదాంత శాస్త్రాల్లోని రహస్యాల కన్నా మిగులు రహస్యమైంది సారవత్తరమైనదిహస్యం అంటే అల్లాటప్ప రహస్యం దాంట్లో సారముంది గురుతత్వ సారం ఉంటుంది అటువంటి గురు గీతని మీ అనుగ్రహంతో వినాలని మాకు ఎంతో ఉత్సాహంగా ఉంది ఉత్సుకతతో మేము ఉన్నాం ఓ సూత మహర్షి మీరు దాన్ని మాకు సెలవీయండి చెప్పండి అని వీళ్ళందరూ అడుగుతున్నారు సంప్రదిత ము కుతూహలే మహత ప్రోవా ఆ విధంగా సూతమహాముని సౌనకాది ఋషివర్యులు అడిగిన తర్వాత ఎంతో ఉత్సాహంతో మనకి ఎవరైనా ఏదైనా అడిగితే చెప్పాలనిపిస్తుంది నాకు తెలుసు ఒక విషయం అని మీరు ఎప్పుడున్నా అన్నారంటే పొరపాటున ఎదుటివాడు మీకు ఇంకా ఆ విషయం చెప్పడు ఏ విషయం చెప్పడు మీకెప్పుడైతే ఇన్ఫర్మేషన్ తెలియలేదో సమాచారం సమాచారం తెలియకపోతే ముందుకే అవకాశం లేదు సమాచారం ఎప్పుడు పరిజ్ఞానం అవుతుంది సమాచారం అనుభవంతో జోడిస్తేనే అది పరిజ్ఞానం అవుతుంది ఇన్ఫర్మేషన్ ప్లస్ యాక్షన్ ఈజ్ ఈక్వల్ టు నాలెడ్జ్ నాలెడ్జ్ ఈజ్ పవర్ బట్ అప్లైడ్ నాలెడ్జ్ ఈజ్ మోర్ పవర్ అది చదివా ఇది చదివా పంచమహాకావ్యాలు చదివా భగవద్గీత చదివా గురుగీత అన్ని చదివాండి కానీ అప్లై చేస్తున్నావా లేదా స్వామి ఎప్పుడు ఆచరణవాదం మీద దృష్టి పెట్టమనేవారు యాక్షన్ లీడర్స్ టుడే మనకు కావాల్సింది ఆచరణవాదులైన నాయకులు ఏ రంగంలో అయినా సరే అటువంటి ఆచరణకు పురిగొల్పే గురుగీతని గురుతత్వ సారాన్ని మాకు తెలియజేయండి స్వామి అని సూత మహామునులు సూతుణ్ణి సౌనకాది మహామునులు అడుగుతున్నారు సూతవాచ మాత్రు మాత్రు శృణుధ్వ అనాది మాయ అనాదిగా ఉన్న మాయని పోగొట్టేది సంసారం అనే గొప్ప రోగాన్ని పోగొట్టేది ఈ సంసారం మన చుట్టూతా ఉన్న దాంట్లో లంపటం వట్టి లంపటూ వదల నీరడుగా మనుజుడై పూటీ మనుజుని సేవించి అనుదినీలా మనుజుడై పుట్టి మనుజుని సేవించి అనుదినమును దుఃఖమందనేలా అంటారు సాక్షాత్తు నందకాంస సంభూతులైన అనుమాచార్యులు వారు అలాగే మనుషుడై పుట్టి మనిషిని సేవిస్తే ఈ లంపటంలో చిక్కుకుని అలాగే శ్లేష్మంలో పడ్డ ఈగలాగా తిరుగుతూ ఉంటాం అందులోనే అటువంటి సంసారం బంధనాల నుంచి విముక్తి చేసే ఆ గురు గీతను మాకు చెప్పండి స్వామి అని అడిగితే స్వామి ఆయన సూతమహముని అలా చెప్తున్నారు మీరు శ్రద్ధతో వినండి శ్రద్ద చాలా ముఖ్యం శ్రద్ధావాన్ లభతే జ్ఞానం అంటుంది గీత భగవద్గీత పురా కైలాస శిఖరే సిద్ధ తత్ర సిద్ధంధర్వ పుష్ప మందిరే అత్యంత సుందరే కైలాస శిఖరం ఎలా ఉందంటే నానావిధ పుష్పశోభితమై ఉంది మనోగ్యమై ఉందిట అటువంటి మనోగ్యమైన మందిరంలో సిద్ధ గంధర్వులు హాయిగా తిరుగుతున్నారట అక్కడ ఆ మహర్షులు ఎలా ఉన్నారట అక్కడ మహర్షుల యొక్క మధ్యలో వ్యాఘ్రాసనం అంటే పులిచర్మం మీద కూర్చున్నవారు సుఖాది మహామునుచే నమస్కార పూర్వకంగా స్తోత్రం చేయబడుతున్నాడు ఆ ముని సమూహానికి పరమతత్వాన్ని ఒకనొక సమయంలో ప్రణం రవద నా మహర్షులందరికీ కూడా సదాశివుడు నమస్కరిస్తున్నట్టు నమస్కరిస్తూ ఆశ్చర్యంతో అదేవిటి మీరందరు మీరు ఆ మహర్షులందరికీ నమస్కరిస్తారేమిటి మీరే గురు శివాయ గురవైన మహాని ప్రపంచమంతా మీకు నమస్కరిస్తోంది మీరు ఆ మహర్షులకి నమస్కరిస్తున్నారేమిటి ఎందుకు వాళ్ళకి మీరు ఆ విధంగా నమస్కరిస్తున్నారని పార్వతీదేవి పరమశివుణ్ణి అడిగింది ఓ నమో దేవ దేవేశ పరాత్పర జగద్గురోం నమస్కువతే భత్యారా సదా ప్రణవ ప్రణవస్వరూప ఓంకార స్వరూపమైన ఓ మహాదేవ నువ్వే స్వయం ప్రకాశుడు ఓ దేవేసా పరాప్రకృతి కన్నా విలక్షణుడైన ఓ పరాత్పర సాక్షాత్తు స్వరూపముడైన బ్రహ్మ స్వరూపమైన విష్ణువాది లోకములకు మీరు జ్ఞానాన్ని మోక్షాన్ని అంతకంటే ఉన్నతమైన ప్రశాంతిని ప్రసాదించే గురుస్వరూప మిమ్మల్ని దేవతలు అసురులు అంటే రాక్షసులు నరులు అంటే మనుషులు కూడా ఎల్లప్పుడూ పరమ భక్తితో నమస్కరిస్తూ ఉంటారు విదు విష్ణు మహేంద్రాం నమస్కారాశ్రేయ మహేశ్వర మిమ్మల్ని బ్రహ్మ విష్ణు మహేంద్రాలు అందరూ పూజిస్తూ ఉంటారు ఎప్పుడూ స్తుస్తూ ఉంటారు సకల దేవతల నమస్కారాలకి మీరొక్కరే తగిన వారు అని ముల్లోకాలు మిమ్మల్ని కీర్తిస్తూ ఉంటాయి కాని మీరెవరికి నమస్కరిస్తున్నారు అని పార్వతీదేవి ఎంతో కుతూహలంగా పరమశివుణ్ణి అడిగింది దృష్టవై తర్మ విపులం ఆశ్చర్యం ప్రతిభాతి మే తినేహం కృపయా వద ప్రభో మీ నమస్కార రూప కర్మ కర్మ అంటే ఆ పని మీరు నమస్కారం చేసే పని ఉందే దాన్ని చూస్తే నాకు చాలా ఆశ్చర్యం వేస్తుంది అటువంటి ప్రణామాలు మీరు చేయడానికి కారణం ఏమిటి నాకు తెలియట్లేదు స్వామి దయతో మీరు నాకు కొంచెం చెప్పాలని పార్వతీదేవి అర్ధ భాగమైన తన భర్తని అడిగింది భగవన్ సర్వధర్మ జ్ఞా వ్రతానా వ్రత నాయకం బ్రూహిమే కృపయా గురు ఓ పూజ్యుడా పరమశివుడా సకల ధర్మ తత్వాల్ని తెలిసిన మహాత్ముడా అని శివుణ్ణి కీర్తిస్తోంది అమ్మవారు వ్రతాలన్నిట్లో ముఖ్య వ్రతము అత్యుత్తమమైన సద్గురు మహాత్మ్య వ్రతాన్ని ఓ మంగళస్వరూప నాకు పరమదయతో చెప్పండి స్వామి అని పార్వతి పరమశివుణ్ణి ప్రార్థిస్తోంది భో స్వామిన్త్ స్వామి అవలంబిస్తే ఆత్మ బ్రహ్మస్వరూపాన్ని పొందుతుంది ఆ మార్గాన్ని నాకు చెప్పండి ఓ స్వామి తమ చరణ కమలాలకి నమస్కారం చేసి ఎంతో వినయంతో శ్రద్ధతో నేను అడుగుతున్నాను ఇతి పార్వతీదేవి ఎంతో భక్తితో గురుతత్వాన్ని గురువ్రత మహత్యాన్ని బోధించమని అడిగితే మహాదేవుడు ఎంతో సంతోషంతో ఇలా చెప్తున్నారు ఎంతో రహస్యమైనది రహస్యాలకెళ్ళ రహస్యమైనది గురుతత్వం కాబట్టి నువ్వు ఇదెవ్వరికి చెప్పకు నేను నీకు చెప్తాను ఇది ఎవ్వరు కూడా ఈ గురుతత్వ రహస్యాన్ని ఎవరికి చెప్పలేదు నువ్వు అడిగావు మొట్టమొదటిసారి నేను నీకు చెప్తున్నాను అట్టి నిగూఢ తత్వాన్ని నీకు అత్యంత భక్తితో నువ్వు శ్రద్దగా వినాలి నేను నీకు చెప్తున్నాడు నీవు నా అర్ధభాగానివి నువ్వు కూడా జగన్మాతవి ప్రకాశస్వరూపిణివి నువ్వు లేకపోతే నేను ప్రకాశించలేను మనిద్దరం ఒకళ్ళకొకళ్ళం ప్రకాశానికి అనుసంధానమై ఉన్నావు మనిద్దరం ఒకరి ప్రకాశానికి ఒకరం ఆధారభూతమై ఉన్నావు నువ్వు ప్రశ్నించింది సమస్త లోకానికి మహోపకారం చేసేంత గురుతత్వ రహస్యాన్ని అది ఇంతకు ముందు కూడా ఎవరిని అడగలేదు ఎవరు ఎవరికి చెప్పలేదు అంటే సద్గురుతత్వమే మహోత్కృష్టమైనది అది మహా ే సకలార్థాలు తెలుపుతూ భాసిస్తూ ఉంటుంది భక్తి ప్రేమ రూపంతో ఉండాలి ఏ ధన్యాత్మనికి ఇష్టదయమన్నదు ప్రేమస్వరూపమైన భక్తి ఇప్పుడు రావణుడు హిరణ్యకస్పుడు ఇటువంటి రాక్షసులు అందరూ ఉన్నారు కదా హిరణ్యాక్షుడు వీళ్ళందరికీ కూడా వైరభక్తి వీళ్ళందరి కూడా వీళ్ళందరికీ కూడా విష్ణుమూర్తి పట్ల ఎడతెగని భక్తి ఉంది ఎనలేని భక్తి ఉంది కానీ రాక్షసులు అందరు కూడా వైరభక్తి ప్రహ్లాదు తిట్టినంతసేపు ప్రహ్లాదు తన దారిలోకి తెచ్చుకోవాలని తీవ్ర ప్రయత్నం విశ్వ ప్రయత్నం చేసినంతసేపు కూడా హిరణ్యకస్పుడు విష్ణు నామాన్నే స్మరిస్తూ ఉన్నాడు ఎక్కడున్నాడు నారాయణుడు చూపించు చూపించు అని చెప్పి ఆ నామాన్నే జపిస్తూ ఉన్నాడు అలా వైరంతో జపించినా కూడా తర్వాత వాళ్ళకి విష్ణుమూర్తి మోక్షాన్ని ఇచ్చాడు అది ప్రేమతో మనం గురుస్వరూపాన్ని ధ్యానించాలి ఆ పరాభక్తి గురుదేవుల్లో నిరంతరాయంగా ప్రవహిస్తూ ఉండట గురువు సాక్షాత్తు భగవంతుడి స్వరూపం ఈ భూమి భక్తుడికి భగవంతుడికి అనుసాధ అనుసంధానంగా గురుతత్వం ఈ భూమి మీద వర్ధిల్లు ఉంది భారతదేశం గురు భూమి ఎందరో గురువులకు ఈ భారతదేశం ఆలవాలం ఇక్కడ జన్మించిన గురువులు ప్రపంచానికే వెలుగునిచ్చారు మన భారతదేశం ఎప్పుడూ గురుస్థానంలో ఉంది భారతదేశాన్ని ఇప్పటికీ గురుగా భావించే దేశాలు ఎన్నో ఉన్నాయి ప్రపంచంలో అంతటి అద్భుతమైన గురుస్థానాన్ని పొందిన భారత భూమిలో నువ్వు ఇప్పుడు అందరికీ ప్రపంచానికి తెలియజడానికి రహస్యాన్ని అడిగావు కాబట్టి నేను నీకు చెప్తున్నాను ఈశ్వరుడికి గురుడికి ఎలాంటి భేదం లేదు యో గురు సోక్తో స గురు స్మృత వికల్పం భక్తుల హృదయ తాపాలని నశింపజేసేవాడు గురువు అజ్ఞానతమం అంటే అజ్ఞానమనే చీకటిని పారద్రోలేవాడు గురువు చీకటి అంటూ వేరే లేదు ద యాబ్సెన్స్ ఆఫ్ లైట్ ఈజ్ డార్క్నెస్ జ్ఞాన కిరణాలు లేకపోవడమే చీకటిలో నివసించడం ఎప్పుడైతే జ్ఞానకిరణాలని ప్రకాశింపజేయడానికి మన హృదయాన్ని హృదయ కవాటాలని తెలుసుకుని తెలుసుకుని సిద్ధంగా ఉంటాము ఆటోమేటిక్ గా అప్పుడు చీకట్లు తొలగిపోతాయి దానికి సదా మంగళ అయిన ఆ సదాశివుడు సద్గురు స్వరూపు సదాశివుడు అనుగ్రహం ఉండాలి అట్టి శివుడే సర్వశుభప్రదుడవు గురుమూర్తి అయి ఉన్నాడు ఆ విధంగా దేశకేంద్రస్వామి దేశకేంద్రస్వామి అంటే సద్గురువు సద్గురువు వేరు శివుడు వేరు కాదు ఇద్దరు వేరు అనుకునేవాడు జ్ఞానహీనుడు అని చెప్పి శివుడు చెప్తున్నాడు అనమాట గురు పరమతత్వం ఏమిటంటే దుర్లభం త్రిషు లోకేషు తృణుష్్రహ్మ వినా సత్యం సత్యం వరాననే పార్వతి త్రిభువనాల్లో కూడా దుర్లభమైన పరమసత్యాన్ని చెప్తున్నాను విను శ్రీ గురుదేవుడు ్రహ్మమే గురు ఆయనే సాక్షాత్తు పరబ్రహ్మము అట్టి శ్రీ గురు వదిలి మరి ఒక పదార్థం ఏదీ కూడా ఈ ప్రపంచంలో లేదు అంతా ఆ గురు స్వరూపమే పరమ సత్యమే మరి ఆ గురు భక్తి ప్రభావం మానవాళి మీద ఎలా ఉంటుంది ఆ గురు స్మరణ గురునామ స్మరణ గురునామ స్మరణ నిరంతరం చేసే వారి మీద ఆ ప్రభావం ఎలా ఉంటుంది వేద శాస్త్ర పురాణాని ఇతిసాది కాని చంత్రయంత్రాది విద్యాశ్చనోచ్చాటనాదికం సైవ శాక్గమాదీని అన్యా వివిధాని చపభ్రంశకరాణీహ జీవాతస చతుర్వేదాలు అధర్వణవేదం ఈ నాలుగు వేదాలు శిక్షా వ్యాకరణాది షట్ శాస్త్రాలు పద్మస్కాంధ ఆదిగా గల పురాణాలు భాగవత భారతాది ఇతిహాసాలు మంత్ర యంత్రతంత్రాది విద్యలు మోహనం ఉచ్చాటనం వశీకరణం మూర్ఛనం స్తంభనం మారణం లాంటి షట్క్రియలు శైవ శాక్తాగమాగాదులు ఇంకా ఇతర సాంఖ్య యోగాది మతాలు ఇవన్నీ కూడా గురుదేవుల మీద భక్తి లేకపోతే నిరర్ధకం నిరర్ధకం నిరర్ధకం నువ్వు ఎంత జ్ఞానం సంపాదించినా కూడా గురువు మీద భక్తి లేకపోతే మాత్రం అన్ని ఎందుకు పనికిరావు కర్ణుడు గురువును మోసం చేసి విద్య నేర్చుకుంటాడు నేను బ్రాహ్మణుండి అని చెప్పి పరశురాముడి దగ్గర విద్య నేర్చుకుంటే ఆయన తెలుసుకుని చివరికి సరి అయిన సమయంలో నీకు ఈ మంత్రాలు మంత్రశాస్త్రంతో కూడిన ఈ విద్యలు లేవి కూడా పనికి రాకుండా పోతాయి అంటే గురువు అనుగ్రహం లేదు అతనికి దాంతో నీ చేతను నా చేతను వరమగిన వరమడిగిన కొంచి చేత వాసేతన్ అని అడుగుతున్నాడు కర్ణుడు ఎలా చచ్చిపోయాడంటే అరయంగా కర్ణుడు వెళ్ళి ఆరుగురి చేతన్ కర్ణుడు తెచ్చుకోవడానికి ఆరుగురు కారణం భూదేవి చెప్పిస్తుంది గురువు శిపిస్తాడు అందులో సత్సాంగత్యం లేదు అధర్మం వైపు ఉన్నాడు అంటే కౌరవుల వైపు ఉన్నాడు ఇవన్నీ కూడా కర్ణుడి చావుకి కారణమయ్యాయి గురువు అనుగ్రహం లేదు ప్రధానంగా కర్ణుడికి గురువు అనుగ్రహం కూడా లేదు మొట్టమొదటి అక్కడి నుంచి కర్ణుడి కష్టాలు మొదలయ్యాయి ఈ విధంగా భ్రాంతి పొంది గురు బ్రహ్మ కాదు గురువుని పూజించక్కర్లేదు ఇటువంటి భ్రమంలో ఉండే వాళ్ళకి ఎటువంటి జ్ఞానం కూడా అలవడదు ఎప్పుడైతే గురు పాదాలని పట్టుకుని గురు పాదోదకం పీత్వా జలం సిరసి ధారయేత్ గురు పాదోదకాన్ని గురు పాద జలాన్ని నోట్లో వేసుకుని తీర్థాన్ని భక్తితో స్వీకరిస్తే ఇంక వాడికి ఇంక తిరుగులేదు గురు భక్తి లేని వారికి సమస్త శాస్త్రాలు వ్యర్థం గురుతత్వం తెలుసుకొతే ఏమవుతుంది జపస్త్రతర్థం దానం గురుతత్వ్ఞావ పంచాక్షరం అష్టాక్షరి మంత్రం వేల కొల్ది జపించినా కూడా ఎన్ని చాంద్రాయన వ్రతాలు ఆచరించినా కూడా ఏకాదశి వ్రతాలు ఉపవాసాలు చేసినా కూడా కాశీ రామేశ్వరాది పుణ్యతీర్థాలు తిరిగినా కూడా ఎన్ని క్రతువులు చేసినా కూడా భూదాన గోదానాది షోడశ దానాలు చేసినా కూడా పార్వతి ఇవన్నీ కూడా గురు భక్తి లేకపోతే ఫలించవు ఫలించవు ఫలించవు ఇవి గనక తెలుసుకోపోతే ఈ పరమసత్యాన్ని తెలుసుకోకపోతే మనం చేసే నిత్య నైమిత్తిక కార్యాలన్నీ కూడా వ్యర్థం అవి శోకంని నాశనం చేసి ఆనందాన్నిచ్చే విధంగా ఉండవు గురుభక్తి లేకపోతే వాటి వలన వచ్చే పుణ్యం కూడా మనకి రాదని సాక్షాత్తు సదాశివుడు పార్వతికి తెలియజేస్తున్నారు గురుబుద్ధ్యాత్మనో నే ప్రయత్నస్ గురుసేవా ఫలం దానివల్ల ఏంటి ప్రయోజనం గురుమూర్తి సాక్షాత్తు పరబ్రహ్మ స్వరూపం అటువంటి ఆత్మజ్ఞానంతోనే మనం ఈ ప్రపంచంలో ప్రతి కర్మని ఆచరించాలి అంత ఆత్మస్వరూపమే ఇది సత్యం పరమ సత్యం అని సాక్షాత్తు పరమశివుడు హామీ ఇస్తున్నాడు ఇక్కడ ఆత్మానాత్మ వివేకం కలవారందరూ కూడా గురువు మీద పరమోత్కృష్టమైన భక్తి కలిగి ఉండాలి గురు పరమాత్మ ప్రాప్తికై నిరంతరం దృఢతర ప్రయత్నం చేయాలని పరమశివుడు పార్వతికి తెలియదు స్వామి నామం సకల పాపహరణం ప్రతిక్షణం స్వామి నామస్మరణం సకల కష్టాలను తీరుస్తుంది అటువంటి స్వామి నామస్మరణాన్ని అంతర్గతం చేసుకున్న ఈ గీతాన్ని ఎప్పుడో పంతొమ్మిది స్వామి అనుగ్రహంతో రాసుకునది ఇప్పుడు మీకు వినిపించే అద్భుతమైన అవకాశం కలిగించారు నీవే బాబా మాండచేరికాడు సత్య సాయి బాబా అందరి దేవుడవు నీవే బాబా మాండ చేరికాపాడు సత్య సాయి బాబా పుటపర్తిలో వెలసిన పున్నమి వెన్నెల బాబా పుణ్యాలా పంట నీవు శ్రీ సాయి బాబా మా పూణ్యాలా పంట శ్రీ సాయి బాబా సాయి రామ్ సాయి రామ్ సాయి రామ్ సాయి రామ్ సాయి రామ్ సాయి రామ్ సాయి రామ్ సాయి దేవుడవు నీవే బాబా మా అండచేరి కాపాడు సత్య సాయి బాబా శిర్డి సాయి అవతారం శ్రీ సాయి రాణకు ప్రతి శ్రీ సాయి రారిడి సాయి అవతార శ్రీ సాయి రాణకు ప్రతి శ్రీ సాయి రాయి నామం శ్రీ సాయి రాయినైన కరగించు శ్రీ సాయి యి గొల్పునీనామం శ్రీ సాయి రాయినయిన కరగించు శ్రీ సాయి రాయి రామ్ సాయి రామ్ సాయి రామ్ సాయి రామ్ సాయి రామ్ సాయి రామ్ సాయి రామ్ సాయి రామ్ సాయి రామ్ దేవుడవు నీవే బాబా మాండచేరి కాపాడు సత్య సాయి బాబా పుటపర్తీలో వెలసిన పుంగమి వెన్నెల బాబా పుణ్యాల పంట నీవు శ్రీ సాయి బాబా మా పుణ్యాల పంట నీవు శ్రీ సాయి బాబా విశ్వమంత విద్యాలయం నీ సన్నిధిలో విణా నినదించు నీ వీక్షణలో విశ్వంత విద్యాలయ నీ సన్నిధిలో వీణా పాణియే నినదించు నీ వీక్షణలో అవధిలేని ఆనందం నీ నామస్మరణలో పొంది మేము తరించే ముని అవధిలేని ఆనందం నీ నామస్మరణలో పొంది మేము తరించే ముని కరుణా సాయి రామ్ సాయి రామ్ సాయి రామ్ సాయి రామ్ సాయి రామ్ సాయి రామ్ సాయి రామ్ దేవుడవు నీవే బాబా చేరి కాపాడు సత్య సాయి బాబా పుటపర్తిలో వెలసిన పున్నమి వెన్నెల బాబా పుంగ్యా పంటనీ ఉ సాయి బ మా పుంగ్యా పంటనీ ఉ సా సాయి బ మా పూ్యా పంటనీ ఉ సాయి శ్రీ సా